అస్సలం అయికు వరహతూల వరకాతూ అలహదు వస్లాతు వసలం అలా రసూల్లా అమ్మాబాద్ మహాశైలారా రుజుమార్గం టీవీ ప్రేక్షకులారా మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈరోజు మనం ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలైవసం కొందరి సహాబాలకు వారి యొక్క కొన్ని సత్కార్యాల మూలంగా వారికి ఇహ లోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఏదైతే ఇచ్చారో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 فسمعت فيها قراء عند لو قران پارائرا ని విన్నాను ఫఖల్తు మన్ హజా ఇతను ఎవరు ఎవరు ఖురాన్ పారాయణం చేస్తున్నది అని నేను అడిగాను ఫక ALU హజా హారిసతుల్ నౌమాన్ ఇతను హారిస బిన్ నౌమాన్ అని నాకు తలపడింది కజాలికల్ బిర్ కజాలికల్ బిర్ वकन बारिहि अब प्रवक्तापूर इलागे उ सत्कार्य मं सेवल पुण्य आयन तन तुम मेगेवा तीन पट सत्साह मरु सत्कार मेलवाड़े महाशिवल हरिथिन्नम स्वर्ग उ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 प्रवक्ता सल अला अल्ही सलम पैक आयत अवतरी अल्लाहर को उत्तम अस् अला ति अत रेट उत्तम रूप की सत्फली प्रसाद अब अबूदहद प्रवक्ता सल अलाईवल वी प्रवक्ता अल्लाह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 प्रवक्त विक्ती, विक्ती तना तना प्रवक्ता सल्लासलम वारी स्वर्गम या शुभवार मो उखनि सदर्भ अबूदी अल्लाहो तला व्यक्ति मो व्यक्ति की खजूरपुट तन मध्य तन या वा मध्य और खजूरपुट विषय गुड़व वस्त सभ प्रवक्ता अतार नीु आत दा की बदल स्वर्गम नीचे इंत उत्तम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 ఇలాగనక మీరు చేస్తే మీకు తెలియకుండానే మీ యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి ఈ ఆయత విన్న వెంటనే ఎంతో బాధపడుతూ సాబిద్ బిన్ ఖైస్ తన ఇంట్లోనే ఉండిపోయాడు ప్రవక్త సల్లల్లా సలం ఒక నమాజ్లో కనబడలేదు రెండో నమాజ్లో కనబడలేదు రెండో రోజు కూడా కనబట్టం లేదు సాబిద్ బిన్ ఖైజ్ పరిస్థితి ఏంటి అని అడిగితే అతని పక్కన ఉన్న ఒక వ్యక్తి ప్రవక్త నేను వివరం మీకు తెలుసుకొని చెబుతాను అని అన్నాడు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 सहनम वहिस्ते नीक स्वर्ग शुभवार्ता नी ग सहन वहिस्ते नी स्वर्गम शुभवार्ता अब प्रवक्ता सलूसम वारे शुभवार्ता विमेम सब प्रवक्ता स्वर्ग पा नहनम वहिस्ता काुआ मात्र तपकड़ा चयी अदेविटे आ सदर्भ ना वस्त्र విప్పబడకుండా ఉండడానికి నేను పరదలోనే ఉండాలి నేను బేపర్దాగా కాకుండా మీరు దువా చేయండి అని అల్లాహు అక్బర్ ఇక్కడ ఈ హదీస్ ద్వారా మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు ఒకటి కష్టాలు వచ్చినప్పుడు ఆనాటి కాలంలోని స్త్రీలు కూడా ఎలా సహనం వహించేవారు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 मन नागार मन तातगार मन भार्य मन भर्त मन फलाना मन फलाना नदरी वो सत्य विषयानी अर्थम चुस्क ले अंदगरी ने सत्य धर्मा स्वीकर उ वारी की सत्यपोत वारी धर्मेमटो ऐकदाराधन घनताो विग्रहाराधन या नष्टेटो आईना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 ఆమే ఫిరోన్ యొక్క కూతురికి జడ వేస్తూ ఉంది వేస్తూ వేస్తూ దువ్వెన కింద పడిపోతుంది బిస్మిల్లా అంటూ కింద పడిన దువ్వెనను తీసుకుంటుంది ఫిరోన్ యొక్క కూతురు నీవు అల్లా అని ఎవరిని నా తండ్రినా అని అడిగింది అప్పుడు దూస్తూ ఉన్న పని కాదు మీ తండ్రిని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 ఆమే అంతలోనే కాలిపోయింది అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం స్వర్గంలో ఆమే యొక్క కోటను అందులో నుండి వస్తున్న సువాసనను ఆఘ్రానించారు ఇది ఎవరిది అని అడిగినప్పుడు జిబ్రీల మీన్ చెప్పారు ఇది మాషి తత్బింతి ఫిరాన్ ఫిరాన్ కూతురికి దూసి జడ వేసే ఆ పని మనిషి యొక్క ఇల్లు అక్కడి నుండి వస్తున్నటువంటి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 ఇంకా ఎన్నో ఎపిసోడులు కావచ్చు కానీ వీటన్నిటి సారాంశం ఏమిటి మనం సాధ్యమైనంత వరకు స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు స్వర్గంలో చేర్పించే విశ్వాసాన్ని అవలంబించి ఉండాలి అప్పుడు మనకు అన్ని రకాల మేళ్ళు అన్ని రకాల మంచితనాలు అన్ని రకాల లాభాలు కలుగుతాయి మరి ఎవరైతే